నెక్స్ట్ నమోరథిభ్యో రథేభ్యోన్నమోరథేభ్యో రథపతిభ్యోన్న తొమ్మిది రెండు కలిపి నమోరథిభ్య రథేభ్యదేడు నమోరథిభ్యరథేభ్య నమో రథిభ్యో రథేభ్యో అది అకారం ఉంది చూసారే కాబట్టి నమహ నమస్కారం ఎవరికి రథిభ్యహ అంటే రథాల్లో పోయేటువంటి వాళ్ళకి రథాల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి నమస్కారం అలా అరి అరథిభ్యహ రథులు అరథులు ఆయన ఇంకే లేదు రధి రథిభ్యహ అంటే రథాల్లోకి పోయేవాళ్ళు ఆ రథిభ్యహ రథాలోకి పోని వాళ్ళు అర్థం కదా కార్లు ఉండేవాళ్ళు లేన పోదు కార్లు కాబట్టి ఆ రోజుల్లో రథాలు ఈ రోజుల్లో కార్లు కాబట్టి రథాల్లో ఎక్కి ప్రయాణం ప్రయాణం చేసేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి వాడికి నమస్కారం ఉండడం లేదా వాళ్ళలో పోని రథాలు లేక నడిచిపోతా ఉంటారు అనుకోండి వాళ్లల్లో ఉండడం లేదా కాబట్టి ధనం కలిగినటువంటి వాళ్ళు రాజులు వాళ్ళంతా రథాల్లో పోయే వాళ్ళు పూర్వం వాళ్ళ కూడా కొంత అదే అది విభూతి ఇప్పుడు రాజు పోతా ఉంటాడు అనుకోండి ఆయన రథంలో పోతూ ఉంటాడు ఆ పక్కన వాళ్ళు వెళ్ళి అవి పట్టుకొని వాళ్ళు ఎగరితో ఎదురుపోతుంటారు ఇంకొక గుర్రం మీద పోతుంటారు సేనాధిపతి జనం కొంతమంది పరిగెత్తా ఉంటారు ఇప్పుడు మీరేమంటారు దానికి ఏంటండి ఆ రోజుల్లో నిజం ఆయన రథం మీద పోతా ఉంటే కూడా పరిగెత్తదేదండి అవును సార్ ఇప్పుడు కారులో పోతుంటే సెక్యూరిటీ పరిగెత్తడం ఏంది సార్ అదే అదే సార్ విమర్శిస్తున్నామే గాని వాళ్ళు అర్థవంతంగా పరిగెత్తారు ఇప్పుడు అర్ధరహితంగా పరిగెత్తారు అప్పుడు వాడు పరిగెత్తా ఉండే ముందు వాడి ఉద్దేశం వేరే రాజు ప్రేమతో ఇప్పుడు అది కాదు పరిగెత్తా ఉన్నాడంటే కారుకు వెనక పరిగెత్తా ఉంటాడు ఎందుకని తగిలితే వాడికి తగదు నాకు అనవసరం ఇది కాబట్టి రథాల్లో పోయేటువంటి వాడికి నమస్కారం రథంలో ప్రయాణం చేసేటువంటి వాడికి రథాలు లేకుండా నడిచిపోయేటువంటి వాడికి ఆ కూడా నమస్కారం ఆ తర్వాత ఏమిటంటే అందుకని రెండు చెప్పాను ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి రథిభ్యహ ఆ కాబట్టి రథిభ్యహ అన్నప్పుడు రథంలో ఎక్కి ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి వాహనాల్లో పోయేటువంటి వాళ్ళకి నమస్కారం అట్లాగే అవి లేకుండా పోయేటువంటి వాడికి నమస్కారం నెక్స్ట్ రథేభ్యహ ఆ రథ రథ పతిభ్యచ్చ రథాలకు కూడా నమస్కారం నెక్స్ట్ ఇంతకు ముందు రథంలో ఎక్కి ప్రయాణం చేసేటువంటి వాడికి రథంలో ప్రయాణం చేయని వాడికి నమస్కారం ఇప్పుడు అట్లా కాదు ఎవడైతే రథాలు ఏవైతే ఉన్నాయో ఆ రథాలకు కూడా నమస్కారం రథపతిభ్య ఓ నమ రథపతులకు కూడా నమస్కారం కార్స్ నమస్కారం ఓనర్ సది నమస్కారం అది బొబ్బబ్బా ఇది ఏంటి ఏమైంది ఏమైంది రథాలు జడాలు అది రథాలు జడాలు కార్లు జడాలు కారులో కూర్చొని పోయేవాడు పరమజనం అదే ఎవరు చైతన్య కదా చేతనాలు కదా మనుషులే కదా కూర్చొని పోయేది వాళ్లే కాదు వాళ్ళతో కూడా దోమలు కూడా పోతాయి వాళ్ళు కారు కొనుక్కొని ప్రయాణం చేయాల దోమలుండర్చు లేకుండా అందుకని కారు కొన్నప్పుడే కారు కన్నా ముందు చిన్నది ఒక వ్యాక్యూమ్ కి లేదు అవి ఎక్కడెళ్తాడా ఇప్పుడు ఎక్కడైనా దిగామనుకున్నాడు మధ్యలో అవి వెళ్ళిపోతాయి ఎప్పుడూ తెలియదు మళ్ళీ కింద చేరిపోయి కుర్తా ఉంటాయే? కారులో మనం కాళ్ళ దగ్గర అవి అప్పుడు మళ్లీ పెట్టి మళ్లీ వ్యాక్యూమ్ క్లీనర్ అంతా పెట్టేసుకుని దాన్ని తరిమేసి పొగబెట్టి అర్థం అవుతుంది కాబట్టి కారు జడం కారులో కూర్చొని ఉండేటువంటి వాడు చైతన్యం కారుకు నమస్కారం రథానికి రథంలో కూర్చొని ఉండేటువంటి వాడికి కూడా నమస్కారం అంటే జడానికి నమస్కారం చైతన్యానికి నమస్కారం ఎందుకో తెలుసా జడము కూడా చైతన్యమే కానీ చైతన్యం జడం కాదు మెత్యాచ్ పాయింట్ అసలు జడం లేదు ఏది పూర్ణ అద్వైతానికి వస్తే మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పుడు మనం కలగంటూ ఉన్నాం రాత్రి నిద్రపోయినా కలొచ్చేసింది ఆ కల్లో మనం ఒక కొండెక్కుతూ ఉన్నట్టుగా ఉంది అనుకుంట ఇప్పుడు మనం ఎవరు చైతన్యమా జడమా చైతన్యం కొండెవరు జడం డౌటా కొండ గనక చైతన్యం అయితే మనం ఎక్కలేం కదా ఎందుకంటే మనం ఎక్కుతుంది అది పరిగెత్తది నా మీద ఎక్కుతావా అరే కొండ జడం మనం చైతన్యం కదా తిరుపతి కొండ ఎక్కినట్టుగా రాత్రి కల్లో మేరుకున్న తర్వాత ఎక్కేటప్పుడు జడమైనటువంటి కొండని నేను ఎక్కుతున్నాను కోర్చు నువ్వు తర్వాత ఆ కొండ ఎవరు ఎక్కినోడు ఎవరు కొండలో ఉన్న చెట్లన్నెవరు చైతన్యమా జడమా అక్కడ నాకన్నా వేరుగా కనపడుతుంది కనుక జడమని అనిపించింది గాని ఏకంసత్ ఉన్నది ఒకటే సర్వం కలివిదం బ్రహ్మ నేహనానా స్థితికించన కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు పూర్ణద్వైతంలో ఎట్లాగైతే నీ కలలో అవన్నీ కనిపిస్తూ ఉండినా వాస్తవానికి ఎట్లాగైతే జడాలు కాదు అంత నీ నీవే అట్లాగే సర్వ రూపాల్లో గోచరించేటువంటి వాడు పరమేశ్వరుడే కాబట్టి రథాల్లో ఉండేటువంటి వాడు కూడా తానే రథపతి కూడా ఎందుకని రథపతి లేకపోతే రథం కదలదు ఒక వ్యక్తి కనపడ్డప్పుడు నువ్వు ఎందుకట్లా నమస్కారం చేస్తావు నువ్వు చేసేది రథానికి ఆత్మానం రథనం విద్ది శరీరం రథమే ఈ శరీరం రథం ఎవరికి నువ్వు నమస్కారం చేసేదే రథానికే అయితే వెనక నుంచి చేస్తావా ఇప్పుడు ఒక మనిషి గుడ్ మార్నింగ్ సార్ ఎవరు చేసేది ఆయన వెంటనే రథం అది కూడా అంటుంది కదా కూడా ఓకే మనం సో రథానికి చేసినప్పుడు ఆన్సర్ చేసేది రథపతి చేసేది రథానికి రథానికి చేసేటప్పుడే రథానికి నమస్కారం రథంలో ఉండేవాడికి నమస్కారం స్వామి రథస్వామి అందువల్ల రథస్వామి మాట్లాడతాడు రథానికి కనుక నమస్కారం అయితే అది నిద్రపోతుండదనుకో అది ఇంకా ఇంకా ఓ అర్థతుంది ఇప్పుడు కాబట్టి రథానికి రథే రథ పతిభ్య రథానికి కాబట్టి ఇది కూడా రథమే ఆత్మానం రథనం విధి శరీరం రథమేవద్దు ఈ రథంలో స్వామి ఉండాడు గనకే స్వామి ఉంటేనే రథం పోతుంది లేకపోతే పోదు స్వామి ఉండి రథం పోయేటప్పుడు స్వామిని మోసుకుని పోతున్న రథం కూడా పవిత్రమైనటువంటిదే రథాలకు నమస్కారం రథాలు ఇక్కేవారికి నమస్కారం అర్థమైందే కాబట్టి ఒక రకంగా చూస్తే అన్ని చేతనాలే రెండవది కానీ కాదు నెక్స్ట్ నమస్ సేనాభ్య సేనానిభ్యో నమ సేనా సేనాని రెండు సేనాభ్య సేనానిభ్య సైన్యం రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఆ సైన్యాన్ని నడిపేటువంటి సైన్యాధిపతి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం సేనాభ్య సేనానిభ్య సేనాని నడిపేటువంటి వాడు సేన నడపబడేది ఇద్దరిలో ఉండేది చైతన్యమే ఈశ్వర చైతన్యమే అది ఏమి చైతన్యం అది శక్తి ఆ ఇదంతా సర్వశక్తి ఈ రోజు అమ్మవారు కారణం అదే బిగినింగ్ లోనే శక్తి కాబట్టి సైన్యం ఉంది ఆ సైన్యాన్ని తీసుకుని పోతా ఉన్నటువంటి సైన్యాధిపతి ఆయన శక్తి ఉండే శక్తి లేకనా ఇంత సైన్యాన్ని కంట్రోల్ చేస్తా ఉన్నాడు కమాండర్ ఇన్ చీఫ్ శక్తి కలిగినటువంటి వాడు మరి ఆ పొయ్యేవాడు ఈయన శక్తి కలిగిన వాళ్ళని వాళ్ళందరూ యుద్ధం చేయకపోతే ఉపయోగం ఉందే వాళ్ళు కూడా చేయాలి సేన సైన్యంలో ఉండేటువంటి శక్తి సైన్యాన్ని నడిపించేటువంటి సేనాధిపతిలో ఉండేటువంటి శక్తి కాబట్టి నడిపేవాడు శక్తి స్వరూపం నడపబడేటువంటి సైన్యం శక్తి స్వరూపం ఇదంతా కూడా అమ్మవారి శక్తి అమ్మవారి శక్తి నీ వైభవం నీ శక్తి కాబట్టి సైన్యానికి నమస్కారం సైన్యాధిపతి కూడాను నమస్కారం నెక్స్ట్ నమక్ష ృ సంగ వోన్నమా ఇక్కడ రెండు అంటే క్షత్రుభ్య అంటే సారథులు రథాన్ని నడిపేటువంటి వాళ్ళు క్షేత్రాన్ని నడిపేటువంటి వాళ్ళు క్షత్రుభ్య ఆ తరువాత రెండో వాళ్ళు ఉండారు సంగ్రహీతృభ్య వీళ్ళెవరండి అంటే అలా నడిపేటువంటి రథాల్ని నడపడానికి పగ్గాలు బట్టుకొని వాళ్ళకి శిక్షణనిచ్చేటువంటి వాడు నడిపే వాళ్ళు శిక్షకులు అర్థమవుతుంది ఇప్పుడు రథాన్ని నడుపుతాడు ఒకడు ఇంకోడు శిక్షణ ఇస్తాడు కాబట్టి రథాన్ని నడిపేటువంటి వాడు నడపక ముందు శిక్షణ పుచ్చుకుంటాడు ఎవరి దగ్గర శిక్షణ పుచ్చుకుంటాడు ఈ శిక్షణ ఇచ్చేటువంటి శక్తి ఎవరికైతే పూర్ణంగా ఉందో ఆ శక్తి కలిగిన వాడి దగ్గర నుంచి ఈయన పుచ్చుకుంటాడు కాబట్టి సారథి శిక్షకుడు సారథి నడిపేటువంటి వాడు శిక్షకుడు అసలు ఎట్లా పట్టుకోవాలి పగ్గాల్ని అంటే స్టీరింగ్ ఎట్లా పట్టుకోవాలి క్లచ్ మీద ఎట్లా అయ్యాలి క్లచ్ మీద నుంచి కాల్ ఎట్లా మెల్లగా దీయాలి అంటే అది రికావు ఇక్కడ క్లచ్ అక్కడ రికావు గృహమైతే కాబట్టి సారథ్యములో సారథి నడిపేటువంటి వాడు ఆ సారథ్యాన్ని ఆ సారథికి సారథ్యం పట్టించేటువంటి వాడు నేర్పించేటువంటి వాడు శిక్షణ ఇచ్చేటువంటి వాడు ట్రైన్ చేసేటువంటి వాడు వీళ్ళిద్దరికీ నమస్కారం ఎందుకని వాడు నడపగలుగుతున్నాడు శక్తి ఆ నడపగలిగేటువంటి శక్తి ఏ విధంగా నడపాలనేటువంటిది ఆ నేర్పనితనం పని పనితనం రెండు ఇది వాడి దగ్గర నుంచి వచ్చింది అంటే వాడెవడు నేర్పించినవాడు వీడెవడు నేర్చుకునేవాడు వాడెవడు గురువు వీడెవడు శిష్యుడు ఏ పనిలో సరే నేర్పించేటువంటి వాడు గురువు నేర్చుకునేటువంటి వాడు శిష్యుడు నేర్చుకున్నంత వరకు వాడు శిష్యుడు నేర్చుకున్న తర్వాత వీడకు గురువు వీడి దగ్గర ఎవడు నేర్చుకుంటాడు వాడి శిష్యుడు ఏ పనైనా సరే కాబట్టి అక్కడ వైభవం చూచినప్పుడు ఆ నేర్పించే వాడిలో అదే వైభవం వీటిలో కనపడతా ఉంది ఇక్కడ కనపడతా ఉంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు ఆ వైభవం ఉంటది ఎదుర నేర్పించేవాడు నేర్పిస్తూ ఉన్నాడు గనక వీడికి శ్రద్ద ఉండి నేర్చుకుంటే రేపు అదే అవుతాడు ఇప్పుడు నమ్మకం నేను చెప్పొచ్చు రేపు మీరు చెప్తారు కాబట్టి నమ్మకం చెప్పేటువంటి వాడికి నమస్కారం నమ్మకం వినేటువంటి వాళ్ళకి కూడా నమస్కారం ఎందుకని వినని వాళ్ళు చెప్పే అవకాశం లేదు గనక నేర్చుకునేవాడికి నేర్పించేవాడికి ఎవరిలో శక్తి ఉందో ఎవరికి శక్తి రాబోతుందో ఇద్దరు వడ్రంగి రూపంలో కార్పెంటర్ రూపంలో ఉండే నమస్కారం రథకారేబ్య ఉన్నామా చనడం వల్ల ఎండ్ చరి అని అర్థం ఈయనకి నమస్కారం ఆయనకి నమస్కారం కాబట్టి వడ్రంగికి నమస్కారం సమస్య చూండి వడ్రంగి ఎవరు తెలుసా రథనికి పని చేసేవాడు ఇప్పుడు మనకు రథం చేసుకోవాలి వడ్రంగి వచ్చి చేసిపోతాడు కానీ వడ్రంగి పని చేస్తూ ఉంటాడు చేయించేవాడు పక్కన చేయకుండా ఉంటాడు చూడండి ఎక్కడైనా ఏ పని ఆర్ట్ ఒకటి వేస్తుంటాడు ఆర్ట్ డైరెక్టర్ నిలబడుకుంటాడు డ్యాన్స్ ఒకటి చేస్తుంటే డ్యాన్స్ డైరెక్ట్ నిర్ ఎందుకంటే వాడికి ఎఫిషియన్సీ వచ్చేసింది వాడు వీళ్ళని గైడ్ చేసేటువంటి వాడు వీళ్ళు పనివాళ్ళు వీళ్ళు పనివాళ్ళు ఎందుకని పని చేస్తారు ఒక రథం తయారు చేయాలి చక్రము అది ఇది పట్టడం తన పట్టడం అది చేయడం ఇది చేయడం కట్ చేయడం వాటిని అంతా చేస్తారు వీళ్ళు ఎలా చేయాలని వాడు చెప్తాడు పని వీళ్ళ దగ్గర ఉంది పనితనం వాడి దగ్గర ఉంది వర్క్ వీళ్ళ దగ్గర ఉంది వర్క్మెన్షిప్ వాడి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళు వర్క్ మనిషి కూడా ఉండే ఉపయోగం లేదు కాబట్టి ఒక రథం కనబడుతూ ఉందంటే దీనికి వీళ్ళందరికీ నమస్కారం ఎందుకని వీళ్లలో ఆ వైభవం ఉంది దేహం వచ్చింది ఈ దేహం ఇలా రావడానికి ప్రతి తేజ వాయు ఆకాశాలంతా కారణం ఎందుకని పంచభూతాలు గనక అందుకని పంచభూతాలకు కూడా నమస్కారం ఆ పంచభూతాలకు ఆధారమైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం రథానికి నమస్కారం రథస్వామికి నమస్కారం రథాన్ని తయారు చేసినటువంటి వడ్రంగికి నమస్కారం ఈ రథాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి శక్తినిచ్చినటువంటి ఆ పనివాడు ఎవరైతే ఉన్నాడో శిల్పి వాడి కూడా నమస్కారం ఇప్పుడు కంప్యూటర్ లో మంచి చూండి కంప్యూటర్లో ఏదన్నా డిజైన్ చేశాడు చక్కగా ఒక ఏదో ఫోటోషాప్ చేసి ఒకటి చేశాడు అనుకోండి ఎవరే చేసిందంటే నేనే చేశాను సార్ ఏదో ప్రాజెక్ట్ ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎవడో వాడికి నమస్కారం హార్డ్ ని సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసిన డిజైనర్ ఎవడో వాడికి నమస్కారం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ వాడు డిజైన్ చేస్తాడు వాడి డిజైన్ చేసిన తర్వాత వీడు కంప్యూటర్ని ఆపరేట్ చేస్తాడు వాడి డిజైన్ చేయకపోతే వీడు ఆపరేట్ చేయలేదు వీడి ఆపరేట్ చేయకపోతే వాడి డిజైన్ వాడి మైండ్లోనే ఉంటుంది అర్థమవుతుంది ఇది స్కిల్ స్కిల్ వాడి దగ్గర ఉంది కాబట్టి హార్డ్వేర్ గానీ సాఫ్ట్వేర్ గానీ డిజైనర్ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర ఉంది కానీ కంప్యూటర్ని ఆపరేట్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వీడి పనివాడు వాటి దగ్గర పనితనం ఉంది వీళ్ళిద్దరికీ నమస్కారం ఈ సృష్టిలో అన్ని ఉన్నాయి ప్లీజ్ ఇది శక్తి ఇది ప్రతి చిన్న విషయంలో నాయన అంతవరకు అవసరం లేదు అంటే ఈ రోజు పరిస్థితులు కనుక మీకు అట్లా చెప్పాను కానీ ప్రతి చిన్న విషయం మన ఇంట్లో పెళ్లి జరగతుందోండి పెళ్లి తెచ్చు మనకి ఇక్కడ జరగతుండ బ్రహ్మాండమైన పెళ్లిళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా రేపు జీవం శ్రీవన్నీ ఇదైపోతానే అన్నదానం అవన్నీ అన్నదానం పెట్టుకుంటే తమాషే ఏంటంటే పెళ్లిళ్ళలో ఇక్కడ కానీ ఎక్కడైనా సరే సంతర్పణ జరిగే చోట వండేటువంటి వంటగా వంట వాళ్ళంతా వేరుగుంటారు ఏమి వండాలా అని నిర్ణయించేవాడు వేరు ఎట్లా చేయాలని నిర్ణయించేవాడు వేరుగా ఉంటాడు అయ్ సాంబారు ఇలా చేయాలి ఈ సాంబారిలో అది వేయకూడదు ఇది వేయకూడదు ఇంగువ వేయకూడదు ఇంగువల టేస్ట్ పోతుంది కొబ్బరి కూడా అట్లా వేయబోకండి ఇట్లా వేయి అంతా ఒకడు లోప వెనక అంతా తయారు ప్రాంట్ చేసి పెడతా ఉంటాడు వాడి పేరు హెడ్ కుక్ సరేనా అంటే హెడ్ కలిగినటువంటి వాడు రెండో వాడికి హెడ్ అవసరం లేదు చేయి ఉంటాయి సార్ ఆయన హెడ్ కుక్ హెడ్ కుక్ లో ఉంటది సమస్తం హార్డ్వర్ సాఫ్ట్వేర్ లాగా ఇంత ఆపరేషన్ అర్థం కదా పాయసం అని చెప్పేసి ఎంత బామినగ్గుబియ్యం అయ్యి తీసుకెళ్లి ఒక రెండు కిలోలు వేసి పంచదార ఎనిమిది కిలోలు వేసాడు అనుకో ఏం పాయసం అది వాయసాలు దినాల్సింది వాయసం అంటే కాకి అర్థమవుతుంది కాబట్టి ఇది ఏ విధంగా ఉండాలనేటువంటిది ప్రతి చోట కనపడుతుంది మీకు ఏది చేస్తా వచ్చినా సరే ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నాము పని కడుతూ ఉంటారు కానీ ఆర్కిటెక్టు అట్లాగే సివిల్ ఇంజనీరు డిఫరెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తారు వీళ్ళు కడతారు భవనం అంతా వచ్చిన తర్వాత అయ్యా నువ్వు కట్టావాయ్యా ఎంత బాగుందే ఆయన ప్లాన్ అయ్యా ఆయన దగ్గర అయ్యా ప్లాన్ అయ్యా అయ్యా వాళ్ళు కట్టారయ్యా అట్లాగా అయితే ఆయనకు నమస్కారం నీకు నమస్కారం ఓకే కట్టినకి నమస్కారం కట్టించిన నమస్కారం అంతేకాదు జేబులకు కూడా నమస్కారం ఎందుకంటే ఈ పోతే ప్రతి చోట ఇది శక్తి కట్టడం అడి శక్తి దాన్ని ప్లాన్ చేయడం మేధాశక్తి మేధా ధృతి క్షమా ఇంత ముందు కదా ఇదంతా శక్తి స్మృతి మేధా ధృతి ధారణాశక్తి అది ఉండడం ఇదంతా కూడా జరిగింది కనుక శక్తి స్వరూపం నెక్స్ట్ నమ కులా కర్మారేభ్య శవ నమ కుమ్మరి వాళ్ళ రూపంలో ఉండేవాడికి నమస్కారం కమ్మరి వాళ్ళ రూపంలో ఉండేవాడికి నమస్కారం కులాలహ అది కులాలేభ్యహ కులాలుడు కూడా చేసేటువంటి వాడు కరెనా మట్టి పాత్రలో చేసేటువంటి వాడు కుమ్మరి ఆ రోజులు ఆ కుమ్మరి రూపంలో ఉండేటువంటి నమస్కారం అట్లాగే లోహంతో తయారు చేస్తారు కదా అది కమ్మరి ్లాక్ స్మిత్ బ్లాక్ స్మిత్ కమ్మరి నాట్ గోల్డ్ స్మిత్ బ్లాక్ స్మిత్ సార్ కమ్మరి కుమ్మరి కుమ్మరి రూపంలో ఉండేవాడికి నమస్కారం కమ్మరి రూపంలో ఉండేవాడికి నమస్కారం ఎందుకో తెలుసా వస్తువును పెట్టే ఇప్పుడు కుమ్మరి ఒక కొండ చేస్తాడు ఒక బాణ చేస్తాడు ఒక మూకుడు చేస్తాడు అనుకోండి అట్లాగే ఆ కమ్మరి దగ్గరకు పోయాం అనుకోండి ఇది అవసరం ఇది అవసరం పూర్వపు రోజుల్లో నీళ్లు పోయి ఇప్పుడు మనం చెట్లు ఉన్నాయి చెట్లు నీళ్లు పోయాలా కుండతో తీసుకెళ్లి పోస్తాము బాగుంది మరి అక్కడ విత్తనాలు వేయడానికి ఆ చుట్టూ పాతి చేయడానికి పార కావాలా కుండ తీసుకొని పోయి చేసామని పైరిపోద్దు పారతో నీళ్లు ఈ రెండు కనిస్తే చెట్టు తయారవుద్ది ఆ తర్వాత పండ్లు వస్తాయి పక్కింటి వాళ్ళ మనం తింటాం అది వేరే విషయం ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి కుమ్మరి చేసే పని కుమ్మరి చేయాలి కమ్మరి చేసే పని కమ్మరి చేయాలి కాబట్టి కుమ్మరి చేసినటువంటి మట్టి పాత్రలు చూసినప్పుడు ఎంత బాగా చేశాడండి బ్యూటిఫుల్ సరేనా అదే ఒక గోడరేజ్ కాటు తయారు చేసుకుని వచ్చాడు అనుకోండి లేదా ఒక బిరువ తయారు చేసుకుని వచ్చాడు అనుకోండి కమ్మరి అది చూసినప్పుడు అరే రే ఇది బాగా తయారు చేశాడండి కనుక ఇవన్నీ కూడాను లోహపు పనిముట్లతో ఏదైతే చేస్తా ఉన్నాడో పార గుణపము ఇవన్నీ కూడాను అటువంటివి కావాలంటే మట్టితో తయారు చేయచ్చు ఇవి ఉపయోగపడవు కాబట్టి మట్టితో తయారు వాటిని ఎంత అందంగా తయారు చేస్తాడో ఈ అందంగా తయారు వైభవం కుమ్మరిది కుమ్మరికుండే వైభవం కమ్మరికి లేదు కమ్మరికుండేటువంటి వైభవం కుమ్మరికి లేదు వీళ్ళిద్దరి వైభవం వల్ల నేను హాయిగా జీవిస్తున్నాను వాళ్ళిద్దరికి నమస్కారం ఎందుకని ఆ వైభవాన్ని వాళ్ళకి ప్రసాదించినటువంటి నీకు నమస్కారం నెక్స్ట్ పక్షులు బట్టేటువంటి బోయవానికి నమస్కారం చేపలు బట్టేటువంటి బెస్తవానికి నమస్కారం ఏమి ఎంత వండర్ఫుల్ అండి ఇది నమ్మకం కాబట్టి పుంజిష్ఠేష నిషాదేభ్యో కాబట్టి పక్షుల్ని పట్టుకునేటువంటి వాడు సరేనా చేపలను పెట్టేటువంటి వాళ్ళు ఏంటి అది దాని అర్థం వాళ్ళకి ఎందుకు నమస్కారం అక్కడ కూడా కనపడుతుంది వైభవం లేదా వల పన్నాలి అది వల వేయడం వల పన్నడం రెండు ఇప్పుడు చేపలున్నాయనుకోండి ఒక సరోవరంలో అక్కడికి చెరువు కానీ ఏదన్నా అక్కడ వల వేయడం తర్వాత నేను ఒక ఇది పెట్టుకొని ఏది ట్రాన్సిస్టర్ పాటలు వింటా ఉన్నాడు అనుకోండి పడుతుందే అక్కటి రాదు సరేనా అట్లాగే వల పన్నడం ఆడ గింజలు అవి నోకలు మిత్రలా మిత్ర బేదవాళ్ళగా వేసేయడం వేసేసి కనపడకుండా కూర్చొని ఉండడం ఈ పక్షికి చేపకి తమాష ఏంటంటే మనం కనపడుతున్నా కూడా పర్వాలేదు చేప దగ్గరకు వస్తుంది అయితే మనం కదలకుండా ఉండాలి ఇట్టన్నా వాళ్ళకి వెళ్ళిపో కాబట్టి వల వేసిన వాడు ఆ దగ్గరకు వస్తూ ఉంటాయి అవి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి అనుకోండి వీడు కదలకుండా ఉండాలి వీడు కదిలేడా కష్టమైపోద్ది కాబట్టి ఏ టైంలో కదలాలి ఏ టైంలో కదలకూడదు దగ్గొచ్చినా దగ్గకూడదు తుమ్ము వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలా అవి పడిన తర్వాత టన్ లాగాలి సరేనా వాడు అనుకోండి వాడు వల్ల వేయడం కాదు వల్ల పండడం వాడికి వెళ్ళి నూకల గీకలన్నీ చల్లేసి వాళ్ళ వేస్తాడు కానీ వాడు వచ్చి కనపడంతో ఎందుకంటే పక్షులకి కనపడితే కూడా సరిపోద్ది రావు అందుకని వాడు కనపడకూడదు వాడు వచ్చి కూర్చొని ఉంటాడు చూస్తూ ఉంటాడు అవి ఎప్పుడు వాళ్తాయో సౌండ్ చేయడు జాగ్రత్త ఇదొక స్కిల్ ఇదొక నేరపరితనం కాబట్టి వాడిని చూసినప్పుడు మనం పోయినామనుకోండి వాళ్ళెత్తుకొని మళ్ళీ సాయంకాలం మనము వాళ్ళ వస్తాం కిందకి కాబట్టి వాటిని ఏ విధంగా పట్టుకోవాలి అనేటువంటి వైభవం వాడి దగ్గర ఉంది జాల పక్షివత్ రోధ సాధనం కాబట్టి పక్షులను పడుతున్నాడు కదా అవి ఎగిరిపోయేటువంటి వాటిని ఎగిరిపోని కూడా పడుతున్నాడు కదా ఆ స్కిల్ వాడి దగ్గర ఉంది కాదు ఇంద్రియాలు కూడా బహిర్ముఖం అవుతూ ఉంటే వాటిని పోనీయకుండా అదుపు చేసుకునేటువంటి నేర్పరితనం కూడా జాల రోధ సాధనం ఇది నిరోధ శోభం నిరోధించడం యోగ చిత్తవృత్తి నిరోధ మనసులో ఉండేటువంటి ఆలోచనన్నిటి కూడా నిరోధించగలుగుతాడు కాబట్టి అక్కడ ఆ మాత్రం ఉంది యోగిలో ఈ మాత్రం ఉంది ఆ సమయానికి వాడిలో ఉండేది కూడాను అందువల్ల దత్తాత్రేయుడు వాడి జీవితంలో చెప్తారు ఆయనకి ఇరవై మంది గురువుల్లో చేపలు పట్టేవాడు గురువు మొత్తం ఆయనకి కదా ప్రకృతిలో నేను రాశాను మీరు చదివి ఇప్పుడు అవధ గీతలో కనుక ఇరవై నాలుగు మంది గురువుల్లో చేపలు పట్టేవాడు గురువు ఎందుకో తెలుసా వాడు చేపలు పడుతూ ఉన్నాడు దత్తాత్రేయులు వారు ఆ దారిని పోతూ ఉన్నారు వాడు అట్లా వేసేసాడు గాలం గాలం వేసాడు అలా ఉండాడు పట్టుకొని ఆ పక్కన ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు పోతా ఉంది రాజుగారు ఊరేగుతూ పోతూ ఉన్నారు వీడు అసలు తిరిగి చూడలేదు రకరకాలైన భజన్ తీలు అవి ఇవి డాన్సులు గిన్సులు అన్నీ పోతా ఉన్నాయి ఏనుగులు పోతా ఉన్నాయి గుర్రాలు పోతా ఉన్నాయి జనం పోతా ఉన్నారు హాహాకారాలు వీడు అసలు తిరిగి చూడలేదు అలాగే ఉండడట ఆ గట్టు మీద అంత దూరంలో పోతా ఉండే వీటి తిరిగి చూడలేదు దాని మీదనే ఉన్న దృష్టి ఆ తరువాత ఈ రెండు చూసి దత్తాత్రేయుల వారు వాడి దగ్గరికి వస్తారు వాడు పట్టేసి అది తీసుకున్న తర్వాత అబ్బాయి ఏం చేస్తున్నావు చేపలు అని సరే ఇంతకుముందు ఏదో శబ్దాలు వచ్చాయి ఏంటివి అని అడుగుతాడు నాకు వినపడలేదండి నాకేమి వినపడలేదండి శబ్దాలు అప్పుడు దత్తాత్రేయుడు ప్రార్థన చేస్తాడు ఏ పరమశివ ఇటువంటి అవధానాన్ని నాకు ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నారే వాడి అవధానాన్ని ఎందుకని చేపలు పట్టుకునేవాడు లౌకికంగా వాడు డబ్బు సంపాదించుకుంటూ ధన సంపాదన దాంట్లోనే వాడికి అంత కాన్సన్ట్రేషన్ ఉంటే రెండవ దాని మీద దృష్టిపోకుండా పరమాత్మను పొందడానికి నా మనసు ఎట్లా ఉండాలి ఎంత ఏకాగ్రతతో ఉండాలి రెండోది ధ్యానం చేస్తున్నా రెండవది తెలియకుండా ఉండాలి రెండవ దాని మీద దృష్టి లేకుండాలి అటువంటి శక్తిని నాకు ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను అంటాడు కాబట్టి ఈ విధమైనటువంటి నేర్ప్రతనం ఏదైతే ఉందో అది కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నెక్స్ట్ ఇష్యో అంటే బాణాలు తెలుసు కదా ఇషుకృత్ బాణాలు తయారు చేసేవాడు ధన్వ కృత్ ధను తయారు చేసేటువంటి వాడు కాబట్టి బాణాలు తయారు చేసేటువంటి వాడికి నమస్కారం ఆ బాణాలు వదలడానికి ధనుసులు తయారు చేసేటువంటి వాడికి నమస్కారం ధనుర్ బాణాలు తయారు చేసేవాడికి నమస్కారం సరేనా కాబట్టి ఇషుకృతు బాణాలని తయారు చేసేటువంటి కర్త ధన్వకృతు ఎవడైతే ధనుసులు తయారు చేస్తా ఉండాడో వాడు కాబట్టి ఆ అందంగా ఉపయోగకరంగా బాణాలను ఏ విధంగా తయారు చేయాలనో అట్లా తయారు చేసేటువంటి వాడిలో నేర్పరితనం ఉండదు మనం బాణసంచాం అనుకోండి బాణాల వరకు వద్దు ఏది ఈ దీపావళి వచ్చినప్పుడు పిల్లలు చెప్తారు నానా నాకు బాణసంచే ఆ పదండ్రా అని వాడిని తీసుకొని పోతే మనం పోతా ఉంటాం ఒక అంగడి దగ్గరికి పిల్లవాడు అంటాడు నానా నాన్న అక్కడ వద్దు నానా అక్కడి బోదం రా ఈ పేలవ నానా అంటే నీకెట్ తెలుసురా మా పక్కింటి వాడు మా స్కూల్లో చెప్పుకుంటున్నాడు ఈ ఇక్కడ గుంటే ఈ దుకాణంలో ఉంటే అవి బాగా పేలవట బాణసంచ ఆ దుకాణంలో బాగుంటాయండి చూసారా అప్పుడు ఎక్కువ సేల్స్ అన్నీ అక్కడే అవుతాయి సేల్స్ అక్కడవుతాయి ఎందుకు తెలుసా పనితనం ఉంది కనుక కాబట్టి ధనుర్ బాణాలు అంటే ధనుర్బాణాలు అది ఏది తయారు చేసినా టైలర్ అయినా సరే ఇప్పుడు టైలర్ చొక్కా ఇస్తే ఇది ఇట్లా ఇది ఇట్లా అనుకండి ఇట్లా ఎవరు పోతారు పూర్తలే ఇట్లా ఉండడం కన్నా గొప్పకొని పోతే హాయిగా ఉంటుంది మనం మనంగా ఉంటాం ఇదే అదే చక్కగా మెజర్మెంట్స్ ప్రకారం కుట్టాడు అనుకోండి ఆయన దగ్గరికి పోతారు అందువల్ల చక్క ఇది ఇది ఏంటంటే నేర్పరితనము జ్ఞానం కాబట్టి ఏ పని అయితే చేస్తున్నాడో దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానాన్ని వ్యక్తం చేసేటువంటి శక్తి ఇక్కడంతా శక్తే ఈ రోజంతా కూడాను శక్తి వాళ్ళందరిలో ఉండేటువంటి శక్తి కాబట్టి శక్తి స్వరూపని నమస్కారం శక్తి స్వరూపం ఎవరిదంటే పరమేశ్వరుడి గనక నమస్కారం మృగయుభ్య మృగం యాతీతి మృగయుహు ఎవడైతే మృగాల్ని వేటాడుతూ ఉంటాడో వాడి పేరు మృగయు కాబట్టి మృగాల్ని వేటాడేటువంటి వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి ఎవరైతే మృగాల్ని వేటాడుతూ ఉంటారో వేటగాళ్లు మృగవేటగాళ్లు ఉంటారు కదా వాళ్ళందరు కూడాను మృగయుహ మృగయు మృగాల్ని వేటాడేటువంటి వాళ్ల రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఇప్పుడు జింకల గింకలు వేటాడుతూ ఉంటారు కదా పోయి ఆ రోజుల్లో ఆ హంటింగ్ పోతూ ఉంటారు వాళ్ళందరికీ నమస్కారం అంతేకాదు స్వనిభ్యచ్చ వాళ్ళతో పాటుగా వేట కుక్కలకు కూడా నమస్కారం వేటగాళ్ళకు నమస్కారం వేట కుక్కలు అంటే ఏంటంటే వేటకు పోయేటప్పుడు ఆవుని తీసుకొని పోరు మన ఇంట్లో ఆవులు ఉండొచ్చు ఆవులన్నీ దొరుకుని పోరు వేటకు పోయేటప్పుడు వేట కుక్క ఒకటి ఉంటుంది దాన్ని తీసుకొని పోతారు అది ఎవరు స్వామీజీ ఇన్ఫార్మర్ అది అది ఎవరు అది ఇన్ఫార్మర్ దాని పేరు దానికి తెలుసు ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయని వాసన బట్టి జాగిలాలు అన్న కానీ వేటకొక్కలు అవి వేరు జాగిలాలు వేరు వేటకొక్కలు వేరు జాగిలాల్ అంటే ఏంటంటే ఏదో దోషి ఎవడో వాడిని పట్టుకోవడానికి పోతాయి తిరిగి తిరిగి లేడని వస్తాయి అవి జాగిలాలు వేటకొక్కలంటే అది కాదు వేటకొక్కలంటే అది కాదు పూర్వ రోజుల్లో వేటకు పోయాడు వీటిని పట్టుకుపోయాడు అవి ఏం చేస్తాయంటే వీడొకటి చోట కూర్చొని అవి పోతాయి ముందు తెలుసు ఈ గు పులి కూర్చొని ఉంది అక్కడ సింహం ఉంది అని పట్టుకుంటాయి పట్టుకొని ఇక్కడికి వచ్చేతన్ని ఇలా లాగుతాయి అప్పుడేస్తాడు పదా అప్పుడు తీసుకెళ్తాయి ఒకచోట నిలబడ్డాయి అనుకోండి అక్కడ ఏదో ఉందని అని అనుకుని అక్కడేదో సౌండ్ చేయడము అవి ఇవి చేసి అది బయటకు వచ్చేటట్టు చేసి అలా కొట్టడము ఇట్లంతా చేస్తారు ఇది వేటలో ఉండేటువంటి గొప్పతనం కాబట్టి వేట ఆడేటువంటి వాడుకు కేవలం చంపతాడే అని చెప్పే నమ్మకం లేదు వాడు చావచ్చు కూడా పులిని చంపడానికి పోయాడు కొందరు పులి పులు పడి వాళ్ళని చంపేసినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి మనకు మన ఆంధ్రదేశంలోనే కొన్ని రాజులు ఫ్యామిలీస్ లో జరిగా వేటకపోతే అవి వీళ్ళని చంపేసే తెలిక అట్లా చచ్చిపోయినట్టు కూడా ఉండాలి కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం చంపడానికి పోయినవాడు వీడే చంపతాడని చెప్పడానికి అవసరం లేదు వీడు కూడా చచ్చిపోవచ్చు అయితే ఆ స్కిల్ నేర్పరత ఉండాలి శక్తి ఉండాలి ఏ విధంగా వేటాడితే మనం చావకుండా ఉంటాము జంతువులను చంపుతాము నిర్పరతనం అతిశక్తి ఆ శక్తి అమ్మవారి స్వరూపం అది ఎవరి శక్తి ఈశ్వరుని యొక్క శక్తి అందుకని వాళ్ళకి నమస్కారం మరి కుక్క ఏంటండి దీనికి దీంట్లో ఒక స్పెషాలిటీ కనపడతా ఉంది కదా ఒక పువ్వు బ్రహ్మాండంగా సుగంధం ఉన్నట్టుగా ఇంకో దాంట్లో రకం ఉన్నట్టుగా చంద్రవంకలో ఒక ఆనందం ఉన్నట్టుగా జలపాతాల్లో మరొక రకమైనటువంటి వైభవం ఉన్నట్టుగా ఈ కుక్కలో ఎవరికి లేనిది మనిషికి లేనిటువంటిది ఎక్కడ ఏదు తెలుసుకోగలుగుతుంది కదా ఆ వైభవం ఏదైతే ఉందో ఆ ఆగ్రహం నుంచి తెలుసుకునేటువంటి వైభవం ఏదైతే ఉందో అది కుక్కలో ఉంది కనుక ఆ కుక్కకి వేట కుక్కకి కూడాను నమస్కారం దాంట్లో కూడా ఇది మాకు కనపడుతూ ఉంది లాస్ట్ నమస్వభ్య కాబట్టి ఆ కుక్కల రూపంలో ఉండేటువంటి వాడు సరేనా కుక్కల రూపంలో అంటే ఆ కుక్కలో ఆ వైభవం ఉంది కాదు అదే చచ్చిపోయింది అనుకోండి దాంట్లో ఉంటదే ఉండదు ఇప్పుడు ఉంది బ్రతికుంద గనక శునకం బ్రతికుంది కనుక ఉంది దాంట్లో వైభవం మరి దాంట్లో ఆ వైభవం ఉండడానికి అది జీవించి అలా జీవించి ఉండడానికి జీవ చైతన్యం ఏదో అది పరమాత్మ చైతన్యం పరమేశ్వర చైతన్యం అది ఉండడం వల్ల ఇది గనక కుక్కకు అది నమస్కరించేది కుక్కలో ఉండేటువంటి పరమేశ్వరి ఇప్పుడు చూసారా బ్రాహ్మణుడైనా ఒకటి శునకమైన ఒకటి ఎక్కడ విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన ఎందుకని అందరిలో ఉండేది పరమేశ్వరచేతన గనక కాబట్టి స్వభ్యహ ఆ రూపంలో ఎవడైతే ఉండడో వాడికి నమస్కారం అంతేకాదు స్వపతిభ్యహ కుక్కల యజమానికి కూడా నమస్కారం ఆ కుక్కల యజమానికి కూడా నమస్కారం ఎందుకని తెలుసా ఆయనకి నమస్కారం ఆయనలో ఒక వైభవం ఉంది ఏంటి సార్ ఆయనలో వైభవం ఉండేది ఒక్కసారి వాసన చూస్తా పోతుంది ఆయనకేమన్నా వాసన చూసే వైభవం ఉంది కాదయ్యా అలా వాసన చూసి పట్టగలిగే శక్తి దానికి ఉందనే జ్ఞానం ఉంది ఒక వైభవాన్ని గుర్తించడం కూడా జ్ఞానమే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు కదలకుండా కూర్చొని వింటుంటారు రెండే గంటలు కూర్చోను కదా కానీ దీని మీదనే ఇంట్రెస్ట్ ఉండేవాడిని ఏమన్నా తీసుకొచ్చి కూర్చొని పెట్టాడు పోయేటప్పుడు బస్సు దగ్గర ఏమంటాడు తెలుసా ఇంకీ దేశం బాగుపడేటట్టే నాకు తెలీదు ఇంతమంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారని ఏంటని ఏంటి నేను కూర్చున్నాను రెండు గంటలు ఆయన ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాలే వీళ్ళకి అర్థం వీళ్ళు ఎదుకు అర్థం కాలే పిచ్చే అర్థం కాని దానికి నవ్వేవాడు పిచ్చోళ్ళు కదా ఏంటి ఇదంతా అని వాడిని రేపు ఆ నిసాం కాలేజీ పట్టుకొచ్చాం అప్పుడు అంటాడు అమ్మ నేను అక్కడ చూసి ఏదో వేలనుకున్నాను లక్షలో ఉన్నట్టుకున్నారు ఇంకే దేశం బాగుపడే అవకాశం ఎందుకు తెలుసా దీంట్లో ఉండి వైభవం గుర్తించే శక్తి వాడికి లేదు గుర్తించారనుకోండి వాడు కూడా గొప్పవాడే అర్థం అర్థమవుతుంది ఇప్పుడు ఈరోజు హ్యాపీగా వెళ్ండి చెప్పేవాడు కాదు గొప్పవాడు ఆ చెప్పేవాడికి చెప్పే శక్తి గుర్తించేటువంటి మేము వైభవం ఆ ఎన్ని చప్పట్లో చూడండి ఏ హిందూ స్వామిజీ ఇట్లాంటివి చెప్తా మాకు మాకు కొద్దీ పడేయండి మీకు ఎట్లా ఆల్రెడీ ఉన్నాయి ఓకే సరేనా కాబట్టి దాంట్లో ఉంటే వైభవాన్ని గుర్తించడం ఏదైతే ఉందో అది కూడాను పరమాత్మ స్వరూపం కనుక చివరికి ఏంటి ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసింది ఎక్కడైతే జ్ఞానం ఉన్నదో వైభవోపేతంగా అది పరమాత్మ యొక్క విభూతి విభూతి మత్సత్వం ఎక్కడైతే శక్తి ఉందో అది పరమాత్మ యొక్క శక్తి ఎక్కడైతే సౌందర్యం ఉందో అది పరమాత్మ యొక్క సౌందర్యం ఎక్కడైతే అందం ఉందో అది పరమాత్మ యొక్క అందం ఎక్కడైతే సుస్వరమైన సంగీతం ఉందో అది పరమాత్మ యొక్క సౌందర్యం एक्त कीर्तिद अभी परमात्म वैभव एक्ो अभी परमात्म वैभव एक् शाति उद्दी पर वैभव काबट्ट अन् वैभवलने क्लियर काविकल कविता पी पाल కవి కల కవితనై పొంగి పారాలి కవితలో హృదయమై పరవసి హృదయ గూడిలో వీణనై నేనుండాలి నిమిటి రస రాలకలి రాగా సుధ యోల పల్లవేదా చరణమే కావాలి శరణం పల్లవేద నీ చరణమే కావాలి శరణం గాలితో కలసి గులాగా గంతులేయాలని నీటిలో చేరి చేప పిల్లని ని వెనెలతో కూడి తారనై తిరగాలని అంతటా నూను అంతటా నిన్ను అలా చూస్తూ ముయాలని కనులు గలితో కలిసి గువ్వలాగా గంతులేయాలని నీటిలో చేరి చేప పిల్లని ఈదులా ఆడాలని పాడాలని కాబట్టి అలా ఎగురుతూ పరిచిపోతే ఆ ఎగిరే శక్తి నాకు లేదు దానికి ఉంది ఆ వైభవం ఏదో ఈశ్వర వైభవం ఎప్పుడు నీడల్లో ఉండి ఈదుతూ ఉండేటువంటి శక్తి చేపకుంది నాకు లేదు అది పరమాత్మ వైభవం కనుక గాలిలో ఒక గువలాగా నేను ఎగరలేకపోవచ్చేమో గానీ నా మనసు దాన్ని తోకబట్టుకుని కావాలంటే ఎగరగలదు అది సౌందర్యోపాసన అది భావ స్ఫూర్తి భౌతికంగా నేను ఎగరలేకపోవచ్చు భావంలో నన్ను నాపేవాళ్ళు ఎవరూ లేరు ఎందుకని పరమాత్మే నా భావానికి దొరుకుతాడు భావగ్రాహి జనార్దన దొరకపోయేటువంటి ప్రశ్న లేదు కాబట్టి ఉన్నటువంటి వైభవాలు వెలుగులు ఏవైతే ఉన్నాయో ఈ వెలుగుల్లో ఉండేటువంటి వెలుగులు వైభవాల్లో ఉండేటువంటి వైభవాలు హే పరమాత్మ నీవే ఈ శక్తి అంతా నీదే నువ్వు సర్వశక్తి నీకుంది దిస్ ఈస్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ ఫోర్త్ అనువాక సర్వశక్తి వెలుగులను వెలిగిన చో వెలుగునీ హుగూలను వెలిగించు వెలుగునీ శివా శివా శివాగూలను వెలిగించు వెలుగునీ ఓ వరదలను పారించు శక్తి నీవు వెలుగులను వెలిగించు వెలుగునీ వరదలను పొంగించు శక్తి నీవు నన్ను కదిలించవదేల కరుణజూ నీ అడుగుల కడ పడి ఉలకంఠ శివా శివా శివా నీ అడుగుల కడ పడి ఉలకంఠ స్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యోకామస్తా సుఖినో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సాని చోవరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య దా ాా ధా దాు.